ఇప్పుడు పంచదార పాకాన్ని చేసి పంచదార పాకంతో ఇంకో రకంగా కూడా చేయొచ్చు చెరకం చేసేవాడు ఆ పంచదార పాకంతో ఇటు రాముణ్ణి ఇటు రావణుణ్ణి పెట్టి మధ్యలో బాణాలు పెట్టాడు పంచదార పాకంతో ఇప్పుడు చెప్పిన రాముడు సత్యమా రావణుడు సత్యమా పంచదార పాకము సత్యమా పంచదార పాకం అలాగే తెలివి తప్పమని కళ్ళు తెలిసి చూసి మనస్సుతో చూసే అప్పటికేదో బలానాయన అని తెలియకునేవాడు నేను తెలుసుకునేవాడు అనే విభాగము ఎక్కడి నుంచి వచ్చేది తెలివి గౌరవం కాలం వెరీ బాండ్ ఇంకొక చెప్తా యురేనియం అని ఒక యాక్టర్ రేడియో యాక్టివ్ రోడ్ అని ఒక సైంటిస్ట్ ఆయన ఏం చేశాడంటే యురేనియం రేడియో యాక్టివ్ అంటే దాని నుంచి పార్టికల్స్ ఎప్పుడు వస్తూ ఉంటాయి అనుధార్మిక అను ధార్మిక శక్తి దాని గురించి ఎప్పుడు కూడా పార్టికల్స్ వస్తూ అతను ్లాక్ తీసుకున్నాడు మెటల్ బ్లాక్ ఆ మెటల్ బ్లాక్ లెడ్ బ్లాక్ లెడ్ తో చేసిన మెటల్ బ్లాక్ తీసుకుని నాకు చిన్న చిల్లు పెట్టి ఆ చిల్లులో యురేనియం చిన్న క్రిస్టల్ వేసాడు యురేనియం ఎక్స్ట్రా అని ఇరేనియం మెటల్ అక్కడ ఎరేనియం కాంపౌండ్ అయినా దగ్గర కాంపౌండ్ అదొక కాంపౌండ్ ఇది ఇదే నియమం హెచ్చాప్ అది క్లిస్టల్ చిన్న క్లిస్టల్ ఎలాగో ఫోర్స్ కట్టుకోవాలి ఆ హోల్లో వేసాడు వేసి ఇటు ఒక బలమైన మ్యాగ్నెట్స్ కు పెట్టాడు పెట్టి డిటెక్టర్స్ కు పెట్టాడు అయితే ఇటు వచ్చే పార్టికల్స్ ఈ మ్యాగ్నెట్ తీసేసాడు ఇక్కడ మీ డిటెక్టర్ పెట్టాడు పైన డిటెక్టర్లు కుడివైపు డిటెక్టర్లు ఎరవైపు డిటెక్టర్లు ఓకే డిటెక్టర్స్ పెట్టి మ్యాగ్నెట్స్ పెట్టి ఎలక్ట్రో మ్యాగ్నెట్స్ అంటే స్విచ్ ఆన్ చేస్తే మ్యాగ్నెటిజం స్విచ్ ఆఫ్ చేస్తే మ్యాగ్నెంటిజం పో స్విచ్ ఆఫ్ ఇప్పుడు ఇక్విడ్ డిటెక్టర్ లో ఏమీ లేదు ఇక్విడ్ డిటెక్టర్ లో ఏమీ లేదు ఈ నెట్టి డిటెక్టర్ లో డబుల్ మెటల్మెట్ ఉంది అంటే పర్టిక్యులర్స్ అక్కడికి వెళ్తుంది చేసేటప్పటికీ ఈ మ్యాగ్నెట్ యాక్టివేట్ అయ్యింది అయినప్పటికీ ఈడీ సెక్టర్ లోకి సగం పాటికెల్స్ వచ్చాయి ఈడీ సెక్టర్ లోకి సగం పార్టీ కల్స్ వచ్చాయి అంటే ఇప్పుడు ఈ మ్యాగ్నెట్ ఏం చేసింది ఒకే ప్రవాహాన్ని రెండు ముఖం చేసింది అలాగే తెలివి ఏ ఉండండి మీరు తెలివి ఏంట మీకు మీ స్వరూపం మీరు తెలివి అయి ఉండడానికి కష్టపడాలా ఖర్చు పెట్టాలా కష్టము ఉండదు ఖర్చు వ్యయము లేదు ప్రయాసం లేదు తెలుగులో ఉండండి తెలివి ఉండండి ఇప్పుడు కొండలునే పగిలి రావాలంటే కష్టపడాలి మీరు మీరుగా ఉండడానికి ఏం కష్టపడాలి తెలుగుగా ఉండండి తెలుగుగా ఉండి ఇప్పుడు మీరు అద్వయ రూపులో ఉన్నారు ఆ తెలుగులో విభాగం ఇప్పుడు తక్కువ మన మనస్సు లేకపోతే అవిద్యని ప్రవేశపెడితే చూడబడేవాడు చూసూ తెలియబడేవాడు తెలియవాడు అది రెండు ముఖం కాబట్టి అవిద్య అవిద్యనే అవిద్యే ఈ విధంగా విభాగాన్ని కలిగిస్తూ ఉన్నది ఇప్పుడు మనం ఏమన్నా అవిద్య శాంతి కాబట్టి విభాగము లేదు ఓకే తర్వాత అతహ ఏకహా కాబట్టి వీడు ఏకహీ ద్రష్ట అంటే తెలివి స్వరూపము కూడా కలిగిన పురుషుడు ఏకహ అద్వితీయ ద్రష్ట అంటే వీడు లేదు కదా ఇప్పుడు చూడబడేది లేదు చూచుబడదు లేదు అంటే చూచుట అనే ప్రక్రియ లేదు కదా అయితే ఇంకా వీడికి తెలివి లేకుండా అయిపోయాడు ఎక్కువ అనడానికి వీలు లేదు తెలివి అలాగే ఇప్పుడు నేనెలా కళ్ళూస్తున్నాయి తెలివి అయి ఉన్నాను చూడబ తెలియబడేవాడు తెలియనివాడు అనే విభాగం లేదు అంటే నా తెలుగు లుప్తమైపోయినా తెలుగు లొప్త కాలేదు తెలుగు అలాగే ఉంటుంది ఆ తెలుగు యొక్క విభాగం ఏదైతే అది లేకుండా అది లేదు ఎందుకు లేదంటే అభివృద్ధించి శాంతించినది కనుక లేదు కష్ట అలాగే ఉంటాడు ఎందుకని దృష్టే అవిపరీక్ ఆత్మజ్యోతి స్వభావా ద్రష్ట అంటే వీడి స్వరూపం ఏమిటి స్వభావం అంటే స్వరూపం ఆ ద్రష్ట యొక్క స్వరూపం ఏమి ఆత్మజ్యోతి నివహి అంటే తాను స్వయంగా ప్రకాశిస్తూ ఉండేవాడు ఆత్మజ్యోతి నివహి స్వరూపం ఈ స్వరూపం అదే ఆ స్వరూపంలో మార్త లేదు ఆత్మజ్యోతి స్వరూపములో మారితే అది నశించదు అనిపలి ఆత్మజ్యోతి స్వభావా ఆత్మజ్యోతి స్వరూపము కా దృష్టి ఏదైతే కలదో దృష్టి ఆత్మజ్యోతి స్వభావా దృష్టి దృష్టి అంటే చూపు అని సంస్కృతంలో దృష్టి అంటే జ్ఞానము తెలియని అర్థం చెప్తారు చూపడం తెలియని అర్థం చెప్తారు దరిశ దరిశధ ధాతువుకి తెలివి అని అర్థం కనుక స్వయంగా ప్రకాశిస్తూ ఉండడము వీడు స్వరూపమవ్వడము వీడు ఆత్మ అంటే స్వరూపమవ్వడము అదే దృష్టి అదే సాక్షి దృక్స్వరూపమైన సాక్షి అది నసిి కాదు అది కానీ అవిద్య లేని కారణంగా అది తెలియవాడు తెలియబడేది అనే విభాగం మాత్రం లేదు అంచేతనే ఏక తర్వాత ఏకదో అద్వైత వీడి అద్వైత స్వరూపం ఎందువల్ల ద్రష్టం ఎస్ ద్వితీయ అభావా వీడి చేత చూడ చూడబడదగిన రెండవది లేదు తెలివిలో రెండవది వస్తే బ్రేక్ అయిపోతుంది చూపి తెలియవాడు తెలియబడేది అనే విభాగం వచ్చింది తెలియవాడు లేకుండా తెలియబడేది ఉండదు తెలియబడేది లేకుండా తెలియవాడు ఉండడు కానీ తెలియవాడు తెలియబడేది అనే విభాగము లేకుండా తెలివి ఉంటుంది దాన్ని స్వయం జ్యోతి ఆత్మజ్యోతి ఆ తెలివియే మేసుకోండి మీ స్వరూపం ఏమిటో మీరు తెలుసుకోవాలి మనము మన స్వరూపాలతో మనం తెలుసుకోద్దండి ఇప్పుడు ఈ కోటీశ్వరుడు ఉన్నారనుకోండి వాళ్ళకి మీ స్వరూపం ఏంటి అని మీరు అడగడం వాళ్ళు చెప్పడం ఉండదు కానీ ఒక సంభాషణని నేను కల్పించి చెప్తున్నాను అయ్యా మీ స్వరూపం ఏమిటంటే నా కోట్లే నా స్వరూపము బంగారం బంగారం వ్యాపారం నుంచి బంగారం వ్యాపారం ఉంటాడు వాడికి వాడి స్వరూపం ఏంటి వాడి బంగారమే వాడి స్వరూపం తర్వాత ఇప్పుడు ఒక అమ్మగారు పెళ్లికి పిలిచేటప్పుడు ఆవిడ రెండు వందల యాభై కులాల బంగారం పెళ్లికి ఇప్పుడు ఆవిడ స్వరూపం ఆవిడ ఆవిడని అడగండి అమ్మా మీ నా బంగారమే నా స్వరూపం అంతేకాదు అంత బంగారం పెట్టుకున్నప్పుడు మన అదే స్వరూపం అవి కూర్చుంటున్నాం నీ బంగారము కళ్ళు ఇంకొకటి ఉంటాడు నా పెళ్ళము నా కొడుకులు కోండ్రులు మనవాళ్ళు వీళ్ళే నా స్వరూపము అంటారు వాళ్ళు నీ స్వరూపం ఎక్కడి నుంచి కొట్టుకొచ్చేవా వీళ్ళందరినీ నువ్వు కొట్టుకొచ్చావా వాళ్ళు వచ్చారా ఏమిటి అసలు దీంట్లో ఉన్న డిజైన్ ఏమంటో చెప్పు నువ్వు నువ్వు పర్మిషన్ తీసుకుని తెచ్చుకున్నావా లేకపోతే వాళ్ళు వచ్చి నీ పర్మిషన్ తీసుకుని నీతో చేర పైసా హోగయా ఏ స్తంభ కూడా లే కొంచెం ఆలోచించవ వరద వచ్చినప్పుడు ఓ పది రకాల కట్టెలు ఒడ్డుకు చేరి అక్కడ అలా పగ్గి తిగి తిగి పైగి మిగిలి వేస్తావు ఈ లోపల ఏమైనా ఇంకొంచెం వర్షం పడి మరద పెరిగింది అప్పుడేమవుతాయి కట్టెముఖలు పోతాయి ఇవ్వరికే ఫస్ట్ అవుతాయో కొంచెం ఆ ఫ్లో సేవిగా ఉన్నప్పుడు ఈ ఒడ్డుని చేసే కట్టెముకలన్నీ అక్కడక్కడ కలుసుకుంది అయిపోతా అవుతారా వాళ్ళు స్వరూపం అవుతారా వాళ్ళు స్వరూపం దేహము స్వరూపం దేహం స్వరూపం అవుతుందా అది ప్రతి క్షణం చచ్చిపోతూనే ప్రతిక్షణం పోతుంది మోకాళ్ళు ప్రతిక్షణం అడిగిపోతున్నాయి గుండె ప్రతిక్షణం ఏదో పోతుంది లంగ్స్ ఏదో పోతున్నాయి డోమస్కి ఎక్కడ అక్కర్లేదు ప్రతిక్షణం ఏదేదో అడిగింది ఇప్పుడు ముడతలు పడతాయి ముడపలు ఎదుగు పడతాయి ప్రతిక్షణం ఏదో పోతుంది అక్కడ ఖాళీ అయిపోతుంది గే ముడలు పడతాయి కానీ లైఫ్ ఏదో కొడతాయి కాబట్టి ఈ దేహం స్వరూపంలో మీరు మీకు తెలుసుకోవడంలో మా ప్రేమ లేదు మీరు అలా తెలుసుకుంటూనే ఉన్నారు కాబట్టి దేహం మీ స్వరూపం కాదు మనస్సు మీ స్వరూపం కాదు ఆ తెలివియే మీ అది తెలుసుకోవాలి ఆ తెలివి ఎందుకు రెండవది లేదు అదండి రెండవది ఉందండి తెలియబడే ఆ అవిద్య చేత అలాగా విడిపోతా రెండు ముక్కలతో భార్య అంతా ప్రేమగా ఉన్నారనుకోండి ఇంట్లో ఇంట్లో ఏకత్వం అభివేను ఓడో కొట్లాడుతున్నారనుకోండి ఎట్లైట్ ఫిజికల్ ఏం లేదు అభిమతమే సత్త యొక్క అభిమతము భార్య యొక్క అభిమతము ఒక్కటి అట్లైట్ మీరు అమృత మా భయం ఇదే ఇమోర్షాలిటీ అమృతం ఆ శరీరకి వినాశం ఏమి లేదు మీరు అనుకుంటాడో స్వగా వెళ్ళాక అక్కడ ఏదో అమృతం అవుతున్నాడు అమృతం నాకు నాకు తోచిన ఐడియా ఈ ఐడియా నా బుర్రలో గత కొంత కొన్ని సంవత్సరాల నుంచి మెదురుతానే ఉంది పని చెప్పడానికి కొంచెం హెడిటేట్ చేస్తూ చెప్పే ఉంటాడు అమృతం అంటే లిక్విడ్ అనే అభిప్రాయాన్ని పురాణాలు మానవులకు అందించే దట్ ఈస్ ది మోస్ట్ కరప్టివ్ థింకింగ్ ఎందుకంటే ఒక లిక్విడ్ అని మీరు ఎప్పుడైతే అన్నారో నేను ఇప్పుడు చెప్తాను మీరు ఆలోచించండి అమృతం అనగా ఇట్స్ ఏ లిక్వేట్ ఓకే అది ఏ లిక్విడ్ అయ్యి ఉంటుంది అప్పుడు రంగారు చెప్పండి నేను ఆప్షన్స్ పొందిస్తాను అది ఏ లిక్విడ్ ఐడి ఉంటుంది పప్పు ప్లూస్ అవుతుందా చాలా అవుతుందా మజ్జి ప్లూస్ అవుతుందా మజ్జిలో ఆల్కహాల్ అవుతుందా అవును అవును దానికి కాదు ఇంకా అయ్యే ఎవరినైనా అడిగి ఉండయా వస్తున్నాడు అంటే మత్తు ప్రార్థ మత్తు ద్రవ్యమే అనే ఫీలింగ్ లో పడిపోతుంది నా ప్రశ్ని కాబట్టి అమృతమానగా లిక్విడ్ ఇప్పుడు విష్ణు అమృతం పడ్జి పెడుతున్నాడు వీళ్ళు కొట్లాడుకుంటున్నారు అంటే ఆయన చాలా బడ్జి పెడుతున్నాడు కాబట్టి కొట్లాడుకుంటున్నారు ఏదో సబ్ స్పెషల్ అండ్ బ్రోకియా స్పెషల్ లిక్విడ్ ఏదో పచ్చి పెడుతున్నాడు దానికోసం కొట్టడో ఆ లిక్విడ్ ఏమైనా ఉంటుంది సూప్ ఎవరైనా ఉంటుందా అదే సూప్ కోసం ఎవరు కొట్ట బిగ్గెస్ట్ కరప్షన్ రివర్స్ కరప్టివ్ థింకింగ్ దట్ హ్యాస్ ఎంటర్టైన్ టు పీపుల్స్ మైండ్ బికాస్ ఆఫ్ పొరాని స్టోరీ కెన్ అని నేను నా అభిప్రాయంగా ఏమన్నా అంశం velan to unade vela amrutam ante that is not a thing to part it on it is immortality deathless ness another thing not a thing it is what you call deathless ness amrutam ameya endukonda bhayam దేనికి భయం మనుషులకి అన్ని రకాల భయాలు ఉంటాయి దేనికి భయం సో డబ్బు పోతున్నామో డబ్బు లవ్ పోతుంది ఇప్పుడు పోయితే అండి ఏది మిగదు ఏది మిగదు ఎలా వచ్చిందో లదు దేనికి భయం దాన్ని ఒక రూపు మీద ఏమైనా ఉంది మొహం కాదు ఆ అంటే నెగిటివ్ ప్రాంతా నా మృప అంటే చాలు దాపగడత రూపే ఉంది పెద్ద విషయం ఉండాలి అట్లా యువర్ మా సో ఆ మా ఇస్ నోట్ ఫ్లియర్ దేనికి ఫ్లియర్ బాడీ ఎలాగూ పోయి ముందు బాడీని పడుకుపోతుంది ఎప్పుడు ఆ చైతన్యం అలా మిగిలి ఉంటుంది తెలివిగా మీరు మిగిలి ఉంటారు ఎంటి బాడీ దీన్ని మోస్తూ ఉండడం దీన్ని తిండి అది రోగం వేస్తే ముందు అది మనం దానికి ముందు వేసి తిండి పెట్టి శుద్ధి చేసి ఇంత ప్రయత్నం చేసి దాని వస్త్రాలు కట్టి ఇంత అలంకారం చేస్తే చిన్న సర్వీస్ చేయమని అడిగితే అదేమో మొలాయిస్తూ చిన్న సర్వీస్ దానికి ఆల్ ఆర్ తీసుకు స్మాల్ సర్వీస్ అంటే ఆయన అయితే ఏదో సమస్యను సృష్టితో స్మాల్ సర్వీస్ కూడా చేయను కాబట్టి దేహము మీ స్వరూపం కాదు మీ స్వరూపాన్ని మీరు తెలుసుకోవాలి ఆ అంటే బ్రహ్మలోకం అంటే బ్రహ్మలోకం అంటే బ్రహ్మగారు ఉండి అంటే బ్రహ్మదేవుని యొక్క లోకం కాదు బ్రహ్మదేవుని యొక్క లోకం కాదు మరి ఏమిటి బ్రహ్మలోకం అంటే బ్రహ్మయోగ లోకం బ్రహ్మలోకే లోకం బ్రహ్మయే లోకం బ్రహ్మ యొక్క ఇంద్రలోకం అంటే ఇంద్రుని యొక్క లోకం అలాంటిది కాదు బ్రహ్మ మరి బ్రహ్మ ఎక్కడ ఇక్కడ వారు ఎక్కడి నుంచి వచ్చే వారు కాదు నా స్వరూపమే నా చైతన్యం ఒకటి బ్రహ్మణలోక శిత పురుష కాదు బ్రహ్మైవ లోక కర్మధారయాంట ఇక రెండవ కదా బ్రహ్మలోక మరి దేవుని మాట ఏమిటండి పరమాత్మ మాట ఏమిటంటే పరమాత్మతో ఏమిటనుకుంటున్నవారు నాన్న పర సో ఓహో కాలే ఒక అలా కాదు పర ్రహ్మదేవుని లోకమని కాదు అని రాసే విరాకృష్ణ తర్వాత వరహ అంటే అతీతుడు గుణములతో అతీతుడు ఈ శుద్ధి తెలియ స్వరూపముగా ఆత్మ పర ఏ వాయుం అతీతమైంది దేనికి అతీతము అంటే గుణములకు అతీ గుణములు అంటే తలోగుణము దేహము రోగుణము యాక్టివిటీ చేతురూపాలు సత్వగుణము బుద్ధి మనస్సు ఓకే అస్మిన్ కాలే యావృత్త కార్యకరణోపాధి భేద ఈ ఆత్మ ఈ కాలంలో ఈ కాలంలో ఉందంటే ఈ సుసృప్తి కాలము దేవస్తే మళ్ళీ మొవలే ఈ సుసృప్తి కాలం మనం ఎలా ఉందో తెలుసునండి ఇది దేహము ఇవి ఇంద్రియములు అని భేదం అవి ఉపాధి అంటే కాళ్ళు చూస్తుంటే నేనే చూస్తున్నాను కాళ్ళు నడుస్తుంటే నేనే నడుస్తున్నాను అది ఉపాధి అంటే ఉపాధి అంటే అధ్యా రూపం ఉండాలి అను కానిది తాను అనే భ్రమ ఉన్నప్పుడే ఉపాధిస్తుంది కాబట్టి దేహము ఇంద్రియములు వాటి యొక్క ఉపాధి లక్షణమైనటువంటి కారణాత్ము ఇవన్నీ కూడా వెనుదిరిగిపోయినవి సుశిత్తులు ఇవే ఉండవు ఇవన్నీ కూడా పోయినవి ఇంకపోతే ఏమైంది స్వే ఆత్మజ్యోతి శాంత సర్వ సంబంధో వీడు తన ఆత్మజ్యోతి ఎందు ఉన్నాడు వర్తక ఉన్నాడు చక్కయో ఉన్నాడు చిలకళ ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు తన ఆత్మజ్యోతి ధ్యానము కావచ్చు ధ్యానంలో వీడు అలాగే తన స్వరూపంలో నిల్చూ ఉన్నప్పుడు ఈమె నా భార్య ఈమె నా కొడుకు ఇలాంటి సంబంధాలు ఉంటాయి సంబంధాలు పడికాదు రెండు కాదు ఇప్పుడు ఓ పిల్లాన్ని చూసిన మనవడు అంటాడు ఇంకో పిల్లాన్ని చూసిన మనవరాలు అంటాడు మీరు అలాంటి ఇప్పుడు ఎవడైనా అవిటివాడు కనపడ్డాడు అనుకో మీకు అయ్యో పాపం అనుకుంటాను తప్ప పెద్ద దుఃఖమైన వచ్చేది మీరు ఓ పిల్లాన్ని చూసినా ఆ మనవడు అనగానే వారు అవిటి వారు అనుకో అదితనం దుఃఖాన్ని కలిగింది నా అనుకోవాలి పొర వాళ్ళకి అసలు మనస్సులు విశ్రాంతి అనడం ఉండేది కాదు సంసారంలో సుఖం ఉండేది కాదు వాళ్ళు ఇంకా ఆధునిక కాలంలో వీళ్ళు తెలివి వీరిన వాళ్ళు కనుక డబ్బు కొంత మూట సంసారాన్ని అంటే ఫ్యామిలీని చెల్లదిగా పెట్టింది వీళ్ళు పెడుతున్నారు ఇంకైతేనే ఈ మధ్యన సెన్సెస్ లో కూడా ఆ నెంబర్ స్టెడ్యులైజ్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది ఇట్ ఈజ్ స్టెడ్యులైజ్ అది కేరళలో స్టెబులైజ్ అయింది ఆంధ్రప్రదేశ్ లో కూడా స్టెబులైజ్ అయింది ఇంకొక పదేళ్లకి డౌన్ అవ్వాలి సో పొర వాళ్ళకి చాలా మంది బహుళ సంతానం వీళ్ళు బహు సంతానం వీళ్ళు అదే కొంత పురాణాలు దోహణం చేశారు పుత్ర అనే పూ అంటే నవకా అంటే నడకో వీళ్ళు ఎవరైనా చెప్తారు మేం కథ అంటే అర్థం ఏంటి కథ అంటే కథ అంటే కథ అంటే అలా నవ్వులేదు అంటే పోగొట్టేది కట కట కథ అంటే పోగొట్టేది మేము అంటే అర్థమే చెప్పండి కథ అర్థం ఏమి చెప్పండి ఏం అర్థం చెప్పండి చూడేదా గ్రహ బాధ జరగచ్చు ఇది తోచింది కలగచ్చు ఏదైతే పోవాలా బాబు మీరు అనుకుంటున్నారో అదంతా కూడా వేరు ఇప్పుడు వే బాగలది వ్యతిరేకూర్చి ఇబ్బంది పెడుతున్నాడు అనుకోండి వేము అంటే అర్థం అనేది బాబు ఇబ్బంది పెట్టే బాబు మేము కూడా చెప్పండి కాబట్టి మేము ఇంక హా అంటే తెలుసు మేము మీ దుఃఖములను మీ ఈతి బాధలను మీ కష్టములను హా పోవచ్చు సంస్కృతం అలాగే ఉంటుంది భవిష్యత్తుల్లో ఈ యసు పాటు ఉంటుంది ఒక ఇచ్చేస్తుంది జరుతి నిరు అంటువాలజీ నేను అనుకోలేని విసులోనే వీడు ఎవరో గెటివా కావు అని నేను సంతోషించాను మనం ఎదో నిలుప్తి చెప్పాడు హలో వెంకటనాథ్ కలో వెంకటనాథ్ వండర్ కాబట్టి ఈ సర్వ సంబంధములు అనేక సంబంధాలు ఉంటాయి మనోలు ఉంటాయి మనోభాలు ఉంటాయి అని దుఃఖిస్తూ ఉంటాడు ఎవరు బాగుంటాయి దుఃఖాలు సో అలాగే దుఃఖాలన్నీ ఉంటాయి ఇంకా ఇంకా సంబంధాలు ఉంటాయి సంబంధాలు అంటే ఎలా ఉంటాయి కులం మతం మంతం ఇవన్నీ పెడుతూ ఉంటాయి ప్రతి సంబంధము మీకు దుఃఖాన్ని ఇస్తుందో లేకుండా చెప్పండి ఒక అవరు ఎన్ని సంబంధాలు ఉంటే అన్ని శల్యములు హోదయంలో ఉన్నట్లే అన్ని శల్యములు పెళ్లి కాకముందు నా తల్లి గారు తండ్రి గారు వాళ్ళకి సేవ చేస్తున్నాడు అనుకుంటే అది కూడా లేకపోతే హోదామస్తే లేదు మా తల్లి గారు మా తండ్రి గారు క్షేమంగా ఉన్నారు ఎవరో సంబంధాలు పెళ్ళైన తర్వాత మూడు పిల్లడి పెళ్ళైన తర్వాత నాలుగు వాడికి పెళ్ళైన వాడుకో పిల్లలు కలిగిన తర్వాత ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇలా సంబంధాలు పెరిగిపోతూ ఉంటాయి సంబంధాలు పెరిగిపోతూ ఉంటాయి ఎక్కడో ఏదో మిస్టైక్ అవుతుంది మార్క్ ఎక్కడో పరీక్ష ఫెయిల్ అవుతుంది పది మంది పరీక్షలు అంటే ఉంటుంది ఒకటి వచ్చిన ఫెయిల్ మీరు దుఃఖిస్తూ పోతుంది ఎలా ఉండదు సో సంసారంలో శుభ ఎక్కడి నుంచి వస్తుంది సంసారంలో శుభం ఉండదు ఒకటి మిస్టైక్ అవుతూ ఎప్పుడే లోహలో ఉంటూనే ఉంటుంది సంసారంలో సుఖం ఉండదు శాంత సంఘ సంబంధ మీరు ధ్యానంలో కూర్చుంటే ఏ సంబంధమో ఉండదు చక్కగా శాంతంగా ఉంటారు సో దాని ముందు మీరు నిలిచి ఉంటారు ఎప్పుడు సుసృష్టి ఉన్నందు చక్రవర్తి ఇదే ఆత్మస్వరూపంపై ఇలా ఉంటుంది అని చెప్తారు ఒక ఆయన చెప్తున్నాడు నేను చెప్పాను కదా తిప్పుతూ ఉంటాను తొంభై ఒకటి నుంచి నూట రెండు దాకా తిట్టాను తింటే ఒక ఆయన వచ్చాడు వచ్చి ఆయన ఏం చెప్పారంటే బ్రహ్మదేవ ఉవాచ బ్రహ్మదేవుడు చెప్పాడు విజుడు ఇప్పుడే బ్రహ్మదేవుడు చెప్తారంటే విలువ చరిత్ర ఇస్తున్నారు ఆయన బ్రహ్మదేవుడు ఏమని చెప్పాడంటే ఒక శక్తిని ఆయన విసిరేసాడు విసిరిస్తే అది వెస్ట్ గోదావరిలో ఒక గ్రామంలో పడింది వచ్చింది ఎక్కడ పడగోదావరి డిస్టిక్ లో గ్రామం ముక్కాములో ఏదో గ్రామం అక్కడ పడింది వచ్చింది అప్పుడు బ్రహ్మదేవ్ వాచ ఎవరి అహం పట్టిత అహం పాతితవాన్ శక్తి అంటే ఏదో నేను నేను కల్పించి చెప్తున్నాను హాజీగా నేను ఒక శక్తిని పడవేస్తున్నాను ముక్కాము లేదు నగరే ముక్కాము గ్రామంలో పడేస్తున్నాను ఇంకెక్కడ తప్ప ముక్కాములో తప్ప ఇంకెక్కడా కూడా ఆ శక్తి లేదు ఎవరు చెప్తున్నారు ఏమాట బ్రహ్మదేవుడు ముక్కాములో తప్ప ఇంకెక్కడా లేదు బ్రహ్మదేవుడికి చెప్పాడు అండి మరొహడు వీళ్ళు వాళ్ళు చెప్పిన కాదు బ్రహ్మదేవుడికి చెప్పాడు ఆ ముక్కాములలోనే సుందర కాబట్టి స్నానం అంటూ చేస్తే అక్కడ స్నానం కాపురా కాబట్టి మదాంపు ఉండి ఉంటుంది మహో ఆ సిద్ధాంతం దగ్గర ఎప్పుడో సో ఇట్స్ నాట్ లైక్ దాట్ మీ స్వరూపం నేను తెలుసు బోధించండి అలా అలా చెప్పాడా జనక జనక మహారాజు అలా చెప్పాడు మహర్షి అలా చెప్పాడు తాను నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకో తే బోధించిన ఓ మహారాజా ఇతిహ ఏం జనకం అనుశాస అనుశిస్తవాన్ యాజ్ఞవల్క్యతి శృతివచనం అదే అంటే ఇటీవరకు యాజ్ఞవల్క్యుడి వచనం బ్రహ్మలోకము రాజా అదే బ్రహ్మలోకము అని ఎవరు చెప్పింది యాజ్ఞవర్శుడు చెప్పాడు అని యాజ్ఞవల్శ్రుడు చక్రవర్తికి చెప్పినాడు అని ఎవరు చెప్పారు శృతి చెప్పిందండి అది కూడా యాజ్ఞవంశీ చెప్పాడు అది యాజ్ఞవంశ్యుడు చెప్పలేదు జడపడు చెప్పలేదు అది చెప్పారు శృతి చెప్పింది ఇటు శృతి వజనం మీరు అది కూడా యాజ్ఞవ్యుడు వజ్రం అనుకుని పోతారేమో బుద్ధివంతుడు అది స్వర్యకారులు ఇది శృతి వచ్చేదాం అని చెప్పారు ఇంకా మళ్ళీ అవతారు కథం వా అను ఏమని ఆయన ఉపదేశించాడండి ఏ విధంగా ఉపదేశించారు ఏమిటో ఉపదేశం చెప్పండి అంటే ఏ విధంగా ఉపదేశించారంటే చెప్తున్నారు ఏ సాత్య పదమా గతి ప్రతి వాళ్ళు కూడా ఒక పరమగతిని సంపాదించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు పరమ గతి అంటే పొందబడే లక్ష్యము అని అర్థం పొందబడే లక్ష్యము దాన్ని గతి అని అంటారు ఇప్పుడు విసాకి వెళ్లి క్షీరో నిలబడ్డారు మీరు ఇప్పుడు గతి ఏమిటో అంటే దీని అంటే మీకు పెద్దలు మీకు ఏదో చిన్న వరకు అయినా మీరు పట్టించు వరుగుడు విద్యార్థులు ఉంటారు విశాఖకి వెళ్లి కీరో వాడికి గతి ఏమిటి వేస రావడం అవకాశ పరమాగతి పరమాగతి ఒకప్పుడు మీరు రేషన్ కార్డు క్యూలో ఉండాలనుకోండి అప్పుడు పరమాగతి కానీ మనస్సు చేస్తుంది ఇప్పుడు ఎంజాయ్ చేసేవాడికి పరమాగతి స్పందం ఇప్పుడు మేము విష్ణు భక్తులము అని ద్వైత పూర్వకమైన భక్తిని చేస్తూ ఉంటాం వాళ్ళకి పరమాగతి హీరోతో తెలిసిన ద్వైతం వైకుంఠలోకం వర్ణనం అపరాధికూ అనేక నగరాలు ఉన్నాయి వాటి మీరు దండయాత్రలు చేసి ఓడింగ్ చేస్తే అలా అయింది కానీ వైకుంఠానికి మాత్రం ఎవరు దండయాత్ర చేసి ఓడిస్తారనేటువంటి భయం లేదు కానీ రాక్షసులు వీళ్ళందరూ ఉన్నారంటే వీళ్ళందరూ ఇంద్రలోకాన్ని ఓడిస్తారు జరిగే గారు అసలు ఎరం కృష్ణుడు ఇంద్రలోకం మీదకి వెళ్ళిపోయి ఇంద్రుని ఓడిద్దామని వెళ్ళారు వెళ్తే ఇంద్రుని పాడుతుంది సత్తా పుట్టముఖని కాళి పలాయణం చిత్తగించారు పవన్ నిలుసే సరే కానీ లేని వెళ్ళి సింహాసం మీద కూర్చున్న అంతరిక్షం తన అంతపునొస్తా తన సొంతం చేస్తున్నాడు ధిరణ్యాక్షన్ ఇలాగే బాగుంటాయి అంటే ఈ నగరాలకి వరుణ నగరం మీదకి వెళ్ళాడు ఎవడు హిరణ్యాక్షే వరుణ నేను చాలా చెప్పేది కొంత ముప్పై యుద్ధ విషయాలను విన్నానా నాకు యుద్ధం చేద్దాం సరదాగా అన్న నా భుజములకు చేతకా ఉన్నది అన్నాడు అంటే నీతో యుద్ధం చేసే ఓపెన్ నాకు లేదు నాయన నేను నిలబడలేను నీ ముందు నీతో యుద్ధం చేయలేని వాడు ఇష్టం ఒకటే ఉన్నాడు మీరు ఆయనతో యుద్ధం చేయి అని సరైన అంతా అన్ని లోకములు పరాజితములే రాజకము కానీ లోకము ఒక్కటేయరు అపరాజితాలు అంటే కూడము నా రకంగా వైపు సోమ సవనహి చెప్తుంటుంది దానికి సోమ సవణ అని లేదు ఇంత పళ్ళు పడుతూ ఉంటాయి ఆ పళ్ళు చాలా క్లియర్గా ఉంటాయి అనేక నుండి వాళ్ళని రోజులాక భోజనం అక్కడ ఇదంతా పరమాగతి అది కావాలి ఇవన్నీ కూడా ఇలా చెప్తారు లౌకికులకి పరమాగతిగా ఉంటుంది ఈ లోకంలో వైదికులకు మత పరాయకులకు ఏదో స్వర్గాది లోకాలు పరమాగతిగా ఉంటాయి ఇవి కాదు ఈ పరమాగతి ఏకాశ పరమాగతి నీ యొక్క ఆత్మస్వరూపమే నీకు పరమాగతి ఏకాశ పరమా సంపద గొప్ప సంపద ఏది ఆత్మస్వరూపనిస్తే గొప్ప సంపద దీని సంపద ఇంకొకటి లేదు పదమో లోక అదే స్వర్గలోకం బ్రహ్మలోకం జనలోకం మహర్ తపోలోకం ఇది కాక అటలోకం వితన లోకం సుతల రసలోకం వరుణలోకం అగ్ని లోకం ఇంద్రలోకం సాకేత లోకము ఉమాలోకము శివలోకము కృష్ణులోకము ఎన్ని లోకాలున్నాయ్ వీటిల్లో ఏది పోతుంది ఆత్మస్వరూపమే వీడికి గొప్ప లోకము ఏ పరమ ఆనందే వీడికి సర్వోత్కృష్టమైన ఆనందము ఏదైవా అన్యాని భూతాన్ని మాత్రముపజీవంతి అక్కడ ఎవరో చక్కగా మంచి మంచి రుచ్యములైన పదార్థములను భుజించి డ్యాన్స్ రోజు చేసుకున్నారండి వాళ్ళకి ఆనందంగా ఉన్నారంటే చూడగా నీ హృదయంలో ఈ ఆనందం ఏదైతే కాదో దీని యొక్క ఈ ఆనందం ఒక సముద్రం అయితే వాళ్ళు ఆనందము ఒక తుంపార మాత్ర మాత్రంటే ఆ వర్గ ఆనందం మీ ఆనందం కొండంత అయితే ఈ సకల ప్రాణులు పొందే ఆనందం సకల ప్రాణాలు పశుభృష్లు కూడా ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాయి ఈ ఆనందము ఆ వర్గ ఆనందాన్ని వాళ్ళను ఆ సకల ప్రాణాలు అనుభవిస్తున్నాయి ఇది అసలైన ఆనందము కొరంత ఆనందము విజ్ఞాన పరమ గతి వీటి ద్వైతల పూర్వపక్షం వీడు పొందే సర్వోత్కృష్టమైన గతి అన్నారు కదా ఈ వీడెవరు వీడు ఎవరో చెప్పారు దీన్ని ఉభయతో పాషా రుజుహం అంటారు ఉభయతో పాషాకి ఇటులాగినా బిగుసుకుంటుంది అటులాగినా బిగుసుకుంటుంది పూర్వపక్షం వీడు ఫలానా అని మీరు చెప్పారనుకోండి ఇంకా అద్వైతమే ఉంది ద్వైతమే అయింది మేము చెప్తున్నా ద్వైతమే అయింది వీడు అనేవాడు లేడన్నారు అనుకోండి వీడు లేడన్నారు అనుకోండి అప్పుడు పరమాగతి ఇంకెవరికి అని మళ్ళీ అది ఒక అబ్జెక్ట్ ఇలా వస్తుంది ఫలానా వ్యక్తి అని చెప్పరు అలా ఉంటే జీవహార జీవ జీవుడు ఇక్కడికి పురాణం కాదు వేదాంతం కదా తత్వశాం వీళ్ళెవరో తెలుసినా విజ్ఞానమయ చెప్పారు కానీ మాట్లాడు ఇలాంటివన్నీ చెప్తూ ఉంటాను నేను నేను మీకు ఆ తత్వం బాగా బుద్ధికి రావడం కోసం విజ్ఞానమయ అంటే ఆ ప్రకరణం ఏదైతే కలగదో దాంతో మమేకమై అది ఏ నేను అని ఆ విజ్ఞానమే ప్రధానముగా అలవాడు తెలుసుకునుట అనే ప్రాసెస్ ఏదైతే ఉందో తెలియవాడను నేను తెలియబడేది జగత్తు అని ఆ తెలుసుకున్నటా అనే ప్రాసెస్ ఏదైతే కాదో విజ్ఞానం అది ఏ ప్రధానముగా కలిగినవాడు ఆ కారణంగా ఎప్పుడైతే వీడు విజ్ఞానంతో ఐడెంటిఫై అయినాడో పరమాత్మ నుంచి విడిపోయి ఉన్నాడు అప్పుడు వీడు ఈ ఫాల్స్ ఐడెంటిఫికేషన్ ని పక్కన ఆ పరమాత్మలో మళ్ళీ అది విజ్ఞానమయ్యే పరమావతి కాబట్టి ద్వైతానిగా అడ్డేమీ అద్వైతానికి అధ్యయనం లేదు తెలియదు స్వతహాగా పరమాత్మ యొక్క అంశే మంచిది ఈ సంతాన్ని నేను కవర్ చేసిందే ఇంకా చాలా ఉన్నాయి ఏ గతి ఇంకా చాలా ఉన్నాయి ఇంద్రవకానికి వాడచ్చు బ్రహ్మలో కానికి వాడచ్చు కూడా ఒక గతియే ప్రభువుగా కొట్టడం ఇవన్నీ గతులే ఆయన కుట్టిన ఈ గతులు ఎలా ఉంటాయి ఏకాగిులు దేహగ్రహణ లక్షణ దేహము స్వీకరించుతా అనే రూపంలో ఉంటాయి ఈ మిగిలిన గతులన్నీ కూడా దేహ అనే రూపంలో ఉంటాయి ఈ ఎక్కడ ఉన్నాయో తెలిసిన బ్రహ్మా చింత ఇక్కడ బ్రహ్మ చిత్రానికి బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడితో మొదలుపెట్టి గడ్డి ఆ బ్రహ్మలోకంలో ఉండేటువంటి సిద్ధులు ఋషులు మొదలైన వాళ్ళు తర్వాత జనలోకంలో ఉంటారు గొప్ప లోకంలో ఉంటారు మహర్ లోకంలో ఉంటారు స్వంత లోకంలో ఉంటారు పితృలోకంలో ఉంటారు గందర్భలోకం యక్ష ఈ లోకాలన్నింటిలో ఉన్నవాళ్ళు తర్వాత మనుష్య లోకం బంధువులు పక్షులు చేపలు నీటి జంతువులు క్రిములు కీటకములు చెప్తి చే ఆధారపడి ఏమో గతులు లేదు ఇవన్నీ గతులే అది స్తంభం అంటే ఒక స్త్రీ ఒక కేటకము దాని స్తంభము అంటారు లేదా ఒక గిండి పోవచ్చు కూడా అనుకోవచ్చు అక్కడ ఒత్తు పడుకోవడం స్తంభము అనుకోవద్దు ఈ గతులు ఈ గతుల్ని పొందుతూ ఉంటారు ఈ గతులన్నీ ఎక్కడి నుంచి వచ్చేయండి అవిజ్ఞాతం పితామత యాహన ఈ గతులన్నీ అజ్ఞానం చేపగలుగుతుంది విద్య కల్పించబడిన గతులు ఇది ఏమండి అపారమా ఇవి ఉత్కృష్టమైన గతులేవి కావు అంటే దాంట్లో అపారమాలో బ్రహ్మలోకాన్ని కూడా మనసాయి గమనించారో లేదో బ్రహ్మలోకాన్ని కూడా చేసేసారు ఇంద్రాహ తక్షకాహా అన్నారు అంటే తక్షకుని ఇంద్రుడు పట్టుకున్నాడు సహేంద్రా తక్షకాయ ఇంద్రుడితో సహా తక్షకుని అలాగే బ్రహ్మలోకాన్ని కూడా దేశం వల్ల హెల్ప్ చేసుకుని అవిద్యా ప్రకల్పితమైన గతుల్లో అవిద్యా ప్రకల్పితయ అది కూడా పరమవుడు కాదు సర్వోత్కృష్టమైనవి కావు ఎందువల్ల అవిద్యా విషయత్వా అవన్నీ అవిద్యలో విషయలో విద్య వల్ల వచ్చేటువంటి గతులు బట్ అవన్నీ కూడా తక్కువైనాయి వికృష్టము కే ఆత్మస్వనిచ్చేత్తమతి ఇయ దేవ్యా కర్మ విద్యాసాధ్యానా పరమాత్మ భావ కూఠలినం ఘలీన మ్నా వర్నా మామసు దేంది గేర్ ప్నా మాందే కూరీ కూది తే గేర్న ఓదే గేర్నా గేరస్తే కూదేగేర్ చిణాందే కూది కూది మేరో